అంటే దిగుతున్నాయి కాబట్టి ఎక్కుతున్నాడు దిగి చెప్పి మళ్ళీ ఎక్కుతున్నాం కాబట్టి అందుతుంది దిక్కుండా అదే పోతయితే అందదండియో మీరు లాగారు ఇదంతా ఇది చెప్పాలి అది చెప్పాలి ఇట్లా చెప్పాలి అని అనుకుని రామ్ ఇలా చూస్తాం ఏదో చెప్పబుద్ధి అవుతుంది చెబుతూ ఉంటే దారి తరి పట్టిపోతుంది అది ఎవరికో ఎవరు తెలియదు ఎవరికోళ్ళ కోసం ఉన్నట్టుగా అడిగిపోతుంది ఇప్పుడు గురువు అంటే గురుతత్వం అంటే గురుతేజం అంటే పరమాత్మ ప్రకాశం అంటే తేడాలు తెలిసినాయా ప్రజ అంటే రతంబ్రాప్రజ్ఞ అంటే తెలిసిందా శక్తులు ఏదైనా వస్తే అది ఎట్లా వాడాలి వాడతా వాడకూడదు తెలుసా జాగ్రత్తగా ఉండండి ఒక స్థితి పెరుగుతున్నారు మీరు అక్కడ జాగ్రత్త పడాలి ఇంకా నాకు రాలేదుగా వచ్చినప్పుడు కదా కాదు వచ్చిన కూడా ఉన్నారు ఇక్కడ రాని కూడా రేపు రాబోతుంది ఎగిరికి అంత ఇయకూడదు శక్తులు వినియోగించకూడదు అవి కూడా భ్రాంతులే ఈ మాయాజగత్తులు చచ్చేవాడేవాడు పుట్టేవాడేవాడు నువ్వు బతికిస్తావా చావటం విద్య పుట్టడం విద్య అయితే నువ్వెవర బతికిస్తావు అంటే ప్రపంచ నిజమనేగా ప్రపంచ నిజమంటే అది జ్ఞానమా శక్తులు వినియోగిస్తున్నాడంటే అర్థం ప్రపంచ నిజమనే ప్రపంచం విద్య అయితే ఎవడు సరే అనుకోకుండా అతనికి ఆ శక్తి వచ్చినట్టుగా తెలుస్తుంది అంతే తెలిసి ఊరకుండాలి ఊరకుంటే అదే పోతుంది ఆ శక్తులు వచ్చినట్టు ఒక సూచన నువ్వు నీ ప్రయాణం నీ మజిలి ఇక్కడ దాకా ఉందని తర్వాత దాన్ని ఆహ్వానించకూడదు దాన్ని వ్యతిరేకించకూడదు ఆ శక్తులు మళ్ళీ మళ్ళీ కావాల అనుభవాలు కూడా వస్తాయి మీకు ఈ అనుభవం మళ్ళీ మళ్ళీ కావాలని మీరు అనుకోకూడదు ఈ అనుభవం నాకు వద్దు అనుకోకూడదు దానికి కూడా సాక్ష్యభూతంగా ఉంటుంది ఏదో అటు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది నీ ప్రయాణంలో ఇవన్నీ తారసపడతాయి ట్రైన్ ఎక్కుతున్నప్పుడు అనేక స్టేషన్ దాటుతున్నప్పుడు అనేక చిత్రాలు విచిత్రాలు దారిలో వస్తూ ఉంటాయి అక్కడ ట్రైన్ దిగి అక్కడ అయిపోతావా నీ ప్రయాణం పూర్తి చేసుకుంటావు కదా అట్లాంటివి ఇవన్నీ అక్కడ స్నానం ఇక్కడ భోజనం అక్కడ నిద్ర అక్కడ చూడాలి ఇక్కడ చూడాలని ఓ పది పన్నెండు రోజులకి మీరు తీర్థయాత్ర టూర్ ప్లాన్ పెట్టుకున్నారు మధ్యలో ఎక్కడో బాగుందని చెప్పేసి దిగిపోతారు మిగతా ట్రైన్ అందరు వెళ్ళిపోతారు అక్కడ ఉండిపోతావా తీర్థయాత్ర పూర్తి చేస్తావా ఎక్కడ ఎంత బాగున్నా కానీ ఆ కాసేపు దాన్ని వదిలేసిపోతూనే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా అనేకమైనటువంటి ఇది వస్తుంటాయి తారసుపడుతుంటాయి నువ్వు కోరకుండానే వస్తుంటాయి దేనికి పాలుమాలక దేనికి చిక్కుపడక దేన్ని పట్టించుకోకుండా సాక్ష్యభూతంగా అవునక కాతనక ప్రయాణం కొనసాగించి ఎప్పుడు నీ లక్ష్యం లక్ష్యం మీదే ఉండాలి గురి నీ గురి ఆ లక్ష్యం ఉండాలి గమ్యంచారా ఈ మధ్యలో ఎన్ని ఎన్ని వచ్చినా చూడకూడదు పెట్టి కష్టాలు నష్టాలు వచ్చినా సరే ఆధ్యాత్మిక అనుభూతులు వచ్చినా సరే శక్తులు వచ్చినా సరే ప్రజ్ఞ వచ్చినా సరే దేన్ని పట్టించుకోకుండా అలాగే వెళ్ళిపోతూనే ఉండాలంటే గురువేన నడిపిస్తాడు దారి కనబడతాయి మీరు అసలు చైతన్య భూమికలకు వచ్చేసరికి గురువు నిన్ను కాపాడుతూ ఉంటాడు ఎక్కడో చిక్కుకొని పతనం కాకుండా చూస్తూ ఉంటాడు ఒకవేళ పతనం వేస్తేస్తే ఒక దెబ్బ కొడుతుంటాడు ఒక మెట్టు దిగి మళ్ళీ కోలుకొని మళ్ళీ ఎక్కుతుంటాడు పూర్తిగా పడనేవాడు గురికే తీరిగా చెప్పాడు నాలుగో చైతన్య భూమిక అది పెద్ద ద్వారం ఆ ద్వారం దాటితే ఇక పర్వాలే సేఫ్ ద్వారం దాటమే కష్టమని చెప్తారు గురువు గారు కానీ గురువు నడిపిస్తే మాత్రం కాళ్ళకి గంతలు కట్టుకొని వెళ్ళిపోవడమే గురువు లేని వాడే అక్కడ పడిపోతాడు కొందరు అహంగ్రహోపాసన ఒకటి ఉంది గురువు లేకుండా ఆలయే చేసుకుంటారు అప్పుడు వాళ్ళు డేంజర్లో పడతారు ఎక్కడికైనా మీ చేస్తే ముందు వెళ్ళొచ్చిన వాడు మీకు గైడ్గా ఉంటే తేలిగ్ కదా కాసే ఒకసారి వెళ్ళొచ్చిన వాడు మీ టీంలో పెట్టుకుంటే ఇక్కడ దిగాలి ఇక్కడ పోయిన బాగుంటుంది అక్కడ బాగుంటుంది ఇక్కడ ఇక్కడ మోసం ఇక్కడ డబ్బు ఎక్కువ కానీ అక్కడ ఏమి ఉండవు అని వాడు అన్నీ అనుభవించి కష్టపడి నష్టపడి ఇది కాదు ఇది కాదనుకొని ఉన్నాడు వాడు ఇప్పుడు వాడు నీకు గైడ్గా వచ్చాడు వచ్చినప్పుడు వాడు ఏం చెప్తాడు ఇక నీకు ఆ మోసం నీకు ఆ కష్టం నీకు నష్టం లేకుండా ఆయన ఆల్రెడీ పడ్డాడు పాటలు ఆ నిర్ణయంలో నేను తీసుకెళ్ళిపోతాను అప్పుడు నీకు సేఫ్ కదా ఇక సేఫే కాదు ఇక రిగులాడాల్సిన లేదు కళ్ళు మూసుకొని పోవచ్చు కాబట్టి మిమ్మల్ని కళ్ళు మూసుకుపో తీసి కళ్ళు మూసుకొని ప్రయాణం చేయడానికి ఒక గైడ్ అంతకు ముందు ప్రయాణం చేసిన వాడు కావాలి వాడే గురువు కాబట్టి గురువు ఉండాలి మనుషులే చూడండి ఎక్కడ చూసినట్టుంది చూడలేదు నేను చెప్తా వినండి ఆ ముఖాన్ని ఆ రూపాన్ని చూస్తుంటారు కానీ ఆ ముఖము ఆ రూపంలో ఉన్నటువంటి జీవుడు ఎవరో గత జన్మలో ఇంకొక రూపంలో నీకు సంబంధం ఉంటాడు అదే రూపంలో లేడు కానీ నీకు వేరే జన్మలో నీకు ఏదో సంబంధం జీవుడు కనపడం అది ఏ రకమైన ముఖమైనా కానీ అది అక్కడ చూసినట్టు ఉంటుంది గతంలో చూడలే అయినా చూసినట్టు అసలు ఒక నేను చూశానంటే ప్రత్యేకించి చూ చూడటం జరిగిందంటే గత జన్మలో కూడా మనం చూసుకున్నాం అంతే ఈ రూపంతో కాదు ఈ రూపంతో కాదు వ్యాపార సంబంధం వ్యవహార సంబంధం సంసార సంబంధంగా ఏ సంబంధం లేకపోయినా ఒక మనిషి పదే పదే గుర్తు ఆ మనిషితో ఏ సంబంధం సంబంధం లేకపోయినా కానీ ఏదో ఒక జన్మలో ఆ మనిషితో నీకు సంబంధం ఉంది లేకపోతే వాడు గుర్తురాడు నువ్వు ఏది చేసినా గత జన్మది వాసనో సంబంధమో ఉంటుందండి మన మనం సొంతంగా స్వతంత్రంగా లేము మనం ఏం చేసినా గత జన్మ వాసనో అదో ఇదో అనుభవం ఆ ఏదో సంస్కారమో అది నడిపినట్టే నడుస్తున్నాం మనం మనకి స్వేచ్ఛ లేదు ఏది కనబడ్డా ఏది తోచినా ఏది ఉన్నా ఏది విన్నా ఏది నువ్వు చేసినా నీ కర్మ ప్రేరణ నీ వాసనా ప్రేరణ గత జన్మ సంబంధం ఉన్నది అవే నామరూపాలు లేవు అవే స్త్రీలు కాదు పురుషులు అయి ఉంటారు అదే పురుషుడు కాదు స్త్రీ అయి ఉంటారు అసలు ఆ పురుషుడే ఒకడు కుక్క ఉంటాడు వాడు ఆ కుక్కను ప్రేమిస్తూ ఉంటావు అంటే అప్పుడు ఆ కుక్క కూడా మనిషి ఆ మనిషికి నీకు కొంచెం సంబంధాలు ఉన్నాయి కొంత పార్టీ వరకు నీ స్నేహితుడే కొంత పార్టీ వాడికి ఏదో పాపకర్మలు చేశాడు వాడు కుక్క పుట్టాడు ఆ కుక్క మళ్ళీ నిన్ను ప్రేమిస్తుంది నువ్వు ఆ కుక్కని ప్రేమిస్తావు ఆ కుక్క నృత్య ముందు చూసిడు ఆ కుక్క ఏమిటో నేను అదేందుకు నా చుట్టూ తిరుగుతుందంటా గత జన్మ సంబంధం లేదా ఏది నీ దగ్గరికి రాదు నీ దగ్గర ఉండదు నీ నీ స్పృహకి నీ దృష్టికి రాదు వచ్చిందంటే ఆ సంబంధం ఎప్పుడో ఉన్న వాసన సంస్కారం ఉందంటే ఆ రకంగా చూస్తే ఈ సృష్టిలో నీకు నీకు నీ దృష్టికి వచ్చిన వాళ్ళు కాస్త కోస్తో క్షణమైన నీతో సంపర్కం ఉన్నవాళ్ళు బంధం ఉన్నా లేకపోయినా ఒక గుర్తులోకి వస్తే ఏదో ఒక జన్మలో వాడితో నీకు సంబంధం ఉందంటే పిల్లలు రాపోతే లేదు ఇవాళ కొత్త కొత్త మనుషుల కనబడ్డారు వాడితో అనుసంధానం అయింది అన్నప్పుడు వాళ్ళు గత జన్మలో వేరే రూపంలో కూడా నాతో ఏదో ఒక కలిసే ఉంటారు కాకపోతే తీవ్రంగా కలిశారా ప్రేమగా కలిశారా ఊరికే కలిశారా అనేది వేరే సంగతి ఇట్లా చూస్తే ప్రపంచంలో లక్షల జన్మలే తినప్పుడు లక్షల మంది జీవులతోటి ఏదో ఒక సంబంధం ఉన్నప్పుడు అందరూ నీ నీ బంధువులే ఏదో జన్మలో తల్లి తండ్రి కూతురు కొడుకు కోడరో మనవడు ఏదోది అయ్యే ఉంటారు ఇక్కడ నీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఇక్కడ వేష్టి భావన శరీరం వచ్చి సంస్కారం చేసి నీకు చిత్తం ఏర్పడి ఆ చిత్తవృత్తితో పరిమితత్వం వచ్చేసరికి నువ్వు వేరు వేరు అంటున్నావు కానీ ఈ చిత్తం కనుక ఆ పరిమితత్వం కోల్పోతే చిత్తవృత్తి నిరోధం అయితే అందరూ నువ్వే అందరూ కలిసి ఒకటే అయినా నువ్వే అట్లా జరుగుతాయి తెలియని వాళ్ళు కూడా తెలిసినట్టుగా ఏదో జన్మలో ఏదో చిన్న సంబంధం లేకపోతే అది అది నీకు అది తారసపడదు ఎందుకంటే పాత జన్మ జ్ఞాపకం లేదుగా రిలవెన్స్ అక్కడ ఉంది నీకు తెలియదు అతను మనవడే ఉంటాడు అంత ముసలాడు కూడా గత జన్మలో ఇప్పుడు మా ముత్త అతను మనవడు నా కొడుకనే మనవడక పుట్టచ్చుగా వయసుతో ఏముంది తేడా తర్వాత చనిపోగానే కొన్ని రోజుల్లోనూ కొన్ని సంవత్సరాల్లో పుడతారనే లక్ష్యం లేదు కొందరు ముప్పై ఏళ్ళకి పుడతారండి మీరు ముప్పై ఏళ్ళకి పుట్టారు ఆయన వెంటనే పుట్టాడు ఆయన తాతగా ఉన్నాడు మీరేమో అరవై ఏళ్ళలో ఉన్నాడు కావచ్చు సత్యంద్రామ వాడిని పుట్టడానికి మధ్య పీరుడు ఇంత ఉండాలని నువ్వులేం లేదు ఎందుకు ఆ గ్యాప్ అంటే నువ్వు ఎవరెవరితో సంబంధపడి ఇచ్చిపుచ్చుకునే కర్మలు చేసావో మళ్ళీ వారి ద్వారా తిరిగి ఇచ్చి పుచ్చుకునే అనుభవాలు కర్మానుభవాలు పొందాలంటే కాస్త వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సి వస్తుంది నీతో పాటు అడుగు వాళ్ళ ఆయుర్దాయం వేరు నీ ఆయుర్దాయం వేరు వాళ్ళు వచ్చేదాకా వెయిటింగ్ లిస్టు ఓ నలభై ఏళ్ళు వెయిటింగ్ లిస్టులో ఉండొచ్చు నలభై ఏళ్ళ కాలం కూడా దీరంగా దరే వాళ్ళ క్షణంలోనే ఉంటుంది నీకు ఈలోపు ఒక తరంగా రెండు తరాలు గడిచిపోతాయి అందుకని కొందరు మూడు రోజుల్లోనే కొడతారు కొందరు మూడు నెలలలో కొడతారు కొందరు ఒక్క రోజులోనే కొడతారు మా తమ్ముడు ముప్పై తారీఖు చనిపోయాడు జనవరి అతను కోడలు ప్రెగ్నెంట్ ఫిబ్రవరి పదిహేను డేట్ ఇచ్చాడు ఫిబ్రవరి పదిహేను రాబోతున్నాడు అందులోంచి కొన్ని గంటలు ఉండొచ్చు ఒక రోజు కూడా ఉండొచ్చు ఐదో నెలలోనే కదిలింది ఆరో నెలలో కారణ శరీరం ఇప్పుడు ప్రవేశిస్తుంది జీవుడు ఇప్పుడు ప్రవేశిస్తాడు అప్పుడున్నది కేవలం జీవము ప్రాణమే జీవుడు ఇప్పుడు ప్రవేశిస్తాడు మెహర్బాబాకి ఇరవై ఒక్క ఏట జీవు ప్రవేశించాడు అవతారుడు అవతారాన్ని తెచ్చుకుందాం అనుకునేటువంటి సంకల్పం ఉన్నటువంటి ఈశ్వరి చైతన్యము మెహర్బాబాకి ఇరవై సంవత్సరంలో ప్రవేశించాడు బాబాజాన్ ముద్దు పెట్టుకున్న తర్వాత ప్రవేశించాడు అంతకుముందు మామూలు మానవుడే ఐదో నెలలో ప్రవేశించు ఆరో నెలలో పుట్టిన తర్వాత ప్రవేశించు పది ఏళ్ళకి ప్రవేశించవచ్చు ఇరవై ఏళ్ళకి ప్రవేశించవచ్చు అండి దీనికి ఒక సిద్ధాంతం లేదండి ఎట్లయినా ఉండొచ్చు ఇదంతా ఇంద్రజాలం దానికి వావ్య వరుస కారణం ఉంటాయి అనుకున్నారా ఇంద్రజాలం ఎట్లయినా ఉంటుంది ఆకాశానికి పుష్పాలు పోస్తాయి చెట్టు మొక్క ఎరువు అంతే ఇంద్రజాలం అంటే అంతే మాయాబీవ విజృంభయచ్చబి ఇది ఇంద్రజాలం వలే మాయ కల్పితమైనది ఇంద్రజాలం లేకనే ఉన్నట్టు తోచి దాని ఇష్టప్రకారంగా చిత్ర విచిత్రాలుగా విజృంభిస్తోంది దాన్ని చూసి దీనికి కార్యము కారణము అది లేకుండా ఇది ఇది లేకుండా అది కూడా ఉంటాయి ఒక్కోసారి అయినా మాయలో ఒక ఉంది ఆ ప్రకారమే మాయా యమన వృద్ధాప్యము ఒక్కకి రూపంలో పిల్ల మనిషికి మనిషి రూపంలో పిల్ల ఇది ఒక మాయనీయతి మళ్ళీ బాల్య య యవన కుమారృద్ధాప్యాలు సంపర్కం ఉంటేనే పిల్లలు సంపర్కం లేకపోతే తెలియదు ఇన్ని మాయనీతే కార్యకారణమే జన్మముందా కర్మ ముందా అంటే రెండు మాయే ఎవరు చెప్పలేరు చెట్టు ముందా విత్తు ఎవరు చెప్పలేరు చెట్టు విత్తు రెండు మళ్ళీ కల్పితమే రెండు కల్పిన దానికి కార్యకారణాలు ఉండాలి ఏంటి కల్పితానికి ఏ కారణం ఉండకల్ల ఈ కళ వచ్చింది ఏంటి కారణం అంటారు ఆ కళకి ఒక వరుస లేదు వాగులేదు బిట్లు బిట్లుగా వచ్చింది ఈ కథ పూర్తి కానీ ఇంకోటి వెళ్ళి అది కాగాని ఇంకోటి అది కాగాని ఇంకోటి వచ్చింది అసలు ఈ జాగ్రత్త వస్తుంది సంబంధం లేదు దీని కారణం ఏంటని అడిగితే కళకి ఏమైనా కారణం ఉందా ఎట్లయినా రావచ్చు కళ కళలో నేను నేను చూసుకోవచ్చు అంత గమ్మత్తుగానే ఉంటుంది ఇంద్రజాలం కళ ఈ ప్రపంచా కళలో తోచింది ఎలాగో అలాగే ప్రపంచమంతా కల్పితమే ప్రపంచ ప్రపంచం లేకపోతే శూన్యం శూన్యమే భగవంతుడా శూన్యం కూడా ఒకటి ఉండటం అనేదానికి ఆ ఒకటి లేదనే దానికి శూన్యమైంది కానీ శూన్యం అంటూ వేరే ఉందా నిజమైన శూన్యం బయలే కొత్త పట్ట బయలు ఏమీ లేదు అదే భగవంతుడు బట్టబయలే భగవంతుడు బయలే బ్రహ్మ అంతదాకా వద్దులే చవిత తర్వాత కల పురుషులకి మూలమేంటి కళ్ళు నువ్వు ఉన్నావు నీకు మూలమేంటి ఈ వయసులోనే కనపడుతున్నావు కళ్ళు ఎప్పుడు పుట్టావు ఎవరికి పుట్టావు ఎప్పుడు పెరిగావు అదే కళ మూలం లేని గుర్తురిగే శరీరం ఏమీ లేదు అదే ఆ కళకి ఎట్లా ఇది అంతే నీ కళే ఈ కళలో నీకు మూలమేంటి లక్షల జన్మలు ఎత్తానంటావు అసలు మొదటి జన్మెప్పుడు దానికి మూలమేంటి లేకనే ఉన్నాడు తోచవు అంతేగాని దానికి మూలం లేదు ఎట్లా ఒక కప్పని సృష్టించాడు కప్పకి తల్లి కప్ప ఎక్కడా పెళ్ళై పెరగలేదే అంతలో ఒక కప్పును సృష్టించాడు వాడు ఇంద్రజాలకుడు కప్పకు మూలమేంటి మాయావివా విజృంభేయచ్చు ఇంద్రజాలం వల్లే విజృంభిస్తుందండి అది వాడే చేశాడా ఎందుకొకర్త ఉన్నాడా కళకి కర్త ఎవరండి కళకి కర్త నీ కళ యొక్క సృష్టికర్త ఎవరు నువ్వు ఫలానా కాలాన్ని అనుకునే కన్నావా నువ్వు అనుకున్నట్టు వచ్చిందా కళ నువ్వు కర్త అవుతావా అయినా నువ్వు కర్త ఎందుకంటే ఆ కాల నీలో వచ్చింది కానీ నువ్వే కర్త అవునా కాదా నువ్వే కర్త అయినప్పుడు నువ్వు నువ్వు చెప్పినట్టు నువ్వు అనుకున్నట్టు రావాలిగా కదా నువ్వు అనుకున్నట్లేదే దాని ఇష్టం వచ్చిందిగా అట్లాగే బ్రహ్మ కేవలం సృష్టికర్త కానీ ఆయన అనుకున్నట్టు జరగల ఆయన ఆయనలాగే ఉన్నాడు ఆయన అనుకున్నట్టు సృష్టి ఆయనలో మాయ ఆవేశించి మాయే సృష్టి చేసి నిర్వికల్ప బ్రహ్మ ముందు మాయా ఆశ్రయించి మాయ మాయాకార్యాలు చేసింది బ్రహ్మ అప్పటికి నిర్వికల్పుడే నీకొచ్చిన కాలకి నువ్వు ఎట్లా కర్తో అయినా నువ్వు కాదు ఈ సృష్టికి బ్రహ్మ కర్త అయినా కర్త కాదు ముందు కర్త అనుకుని వెళ్ళు తర్వాత కర్త కూడా కాదనుకో అంతే నీకొచ్చిన కాలకి నువ్వు కర్త అనుకొని వెళ్ళు మేలకుతో కలని పోల్చు మేలకు సత్యం కలబద్ధం తేలింది ఇప్పుడు కర్త కాదనుకో మళ్ళీ జాగ్రత్త కూడా పోయింది అలాగే అది కూడా బ్రహ్మ నుంచి వచ్చిన సృష్టి బ్రహ్మ కర్త కర్త అయ్యి కర్త కాక కూడా అయ్యారు ఆయనలో మాయా కలవనే ఈ ప్రపంచాన్ని తోపింపజేసింది ఇది లేనిది లేనిదానికి కర్త ఏంటండి కొన్ని లేనిదేమన్నా దేవుడు సృష్టించాడా భగవంతుడు మాయ సృష్టించింది పోనీ మాయ ఒ ఒంటరిగా ఉండి సృష్టిచ్చిందా నీలో ఉండి సృష్టిచ్చింది అప్పుడు సృష్టి నీదయ్యింది నువ్వు నిద్రపోతే నీకు నీదైనట్టుగా కలలో అంత గందరగోళం అయింది తిడతారా కళ్ళవాళ్ళు వచ్చి ఏమయ్యా నువ్వు కలగని మమ్మల్ని అన్నీ కష్టాలు పెడతావా ఈ కళ నీదే కదా నువ్వు కంటేనే కదా నాకు ఈ బాధలు వచ్చాయని నీ కళ్ళవాళ్ళు వచ్చి నేను తిట్టారు నాకేం తెలుసండి అది ఆ కళ వచ్చింది అంటాం అలాగే బ్రహ్మకేం తెలియదు బ్రహ్మకు వచ్చిన కానీ మెహర్బాబా చెప్పారు ప్రధమాత్మ ప్రయాణం చెప్పి ప్రధమాత్మలో ఆయన ఊహలో ఆయన కళలో మనమంతా వచ్చాట వస్తే ఏమయ్యా నువ్వు మమ్మల్ని కల్పించుకున్నావు మాకు నానా కష్టాలు పడ్డావు నీ వల్లే కాదు కష్టాలు పడుతున్నావు అంటే ఆ ప్రధమాత్మ హామీ ఇచ్చిందిట మీకందరికీ జ్ఞానభూత చేసి మిమ్మల్ని మీకు కూడా విముక్తి కలిగిస్తాను అని ఆ హామీ ఆ హామీ మేరకు యుగ యుగాలు అవతారుడుగా అవతరించి బోధిస్తూ ప్రేమిస్తూ మనకి సహాయం చేస్తూ మనం ఉద్ధరిస్తూ వస్తున్నాడు పాపం ఆ పరమాత్మ ఆ పరమాత్మ అప్పుడు జ్వరాష్ట్ర మతంలో జరద్రష్ట హిందూ మతంలో రాముడు కృష్ణుడు క్రైస్తవ మతంలో క్రీస్తు ఇస్లాం మతంలో ప్రవక్త బౌ బుద్ధుడు ఇచ్చినప్పుడు బౌద్ధుడు బుద్ధుడు భౌతము ఇప్పుడు ఏడు అవతారం నేను మెహర్ అన్నాడు ఆ ప్రథమాత్మ అనేది ఏంటి అవతార తత్వం ఏంటి అసలు అవతారుడు ఎలా ఉంటాడు ఎలా పుడతాడు పంచ సద్గురువుల యొక్క సంకల్పం చేత అవతారుడు అంటాడు ఇదంతా బాబా చెప్తే గానీ ఎవరికి తెలియదు మనకు ఒకటి తెలుసు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారే కష్టాలు పడుతున్నారు వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు వీళ్ళంతా పోయి ఆ తపస్సు ముశ్రమానికి అయ్యా మీరైతే అక్కడ కూర్చున్నారు ఏదో దేవుడో అవతారం కోసం ఏదో చెయ్యాలి మా వల్ల అవ్వట్లేదు అని ఆ తాపసులకు మరుపెట్టుకుంటారు ఈ తాపసులంతా పోయి సప్త ఋషుల దగ్గరికి వెళ్తారు సప్త ఋషులు పోయి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు ఈ మిగతాలు ఇక్కడ ఆగిపోతారు ఈ సప్త మహర్షులు బ్రహ్మగారు పోయి శివుడి దగ్గరికి వెళ్తారు సప్త బ్రహ్మగారు శివుడి గారు ముగ్గురు పోయి యోగ నిద్రలోనే విష్ణువు దగ్గరికి వెళ్తారు విష్ణు గారు ఆ సంగతి అంటారు నిద్ర లేకుండా మా కష్టం లేదా సరైన వస్తాలకు పోవంటాడు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనుకుంటూ శరీరం ధరించి అవతరిస్తారు అంతేనా అది కథ అది కథగా తెలుసు కానీ మెహర్ బాబా అది ఇది ఒకటే ఇంకో పద్ధతిగా చెప్పారు సద్గురుది విశ్వమనస్సు ప్రజల యొక్క వెష్టి మనస్సు యొక్క సాధక బాధకాన్ని సద్గురు యొక్క విశ్వమనసుకి తెలియబడతాయి అటువంటి పంచ సద్గురువులు ఉంటారు ఆ పంచ సద్గురువు యొక్క సంకల్పం చేత ఆ యోగనిద్రలో ఉన్నటువంటి అవతారతత్వం అదే పరమాత్మ సి అన్నాడు దశావస్థలు ఆ పరమాత్మ స్వీగా ఉన్నటువంటి యోగ నిద్రలో ఉన్నటువంటి ప్రథమాత్మ ప్రథమాత్మ ప్రయాణం ఆ ప్రధమాత్మే యుగ యోగాలు అవతరిస్తూ ఈ పంచ సద్గురుడు ఏక కాలంలో సంకల్పించి ఆ పరమాత్మని అవతరింపజేస్తూ ఆయన ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చిపోతూ ఉంటారు ఏదో పేరు పెట్టి యేసు యొక్క రెండవ రాకడా అంటారు మరి యేసుగాని గడ్డలతో వస్తాడా యేసుగాని సెలవేయించుకుంటాడా నేనే యేసు చెప్తాడా మెహర్బాబయ ఏసు రెండవ రెండవ రాకడా తెలుసుకున్నాను విశ్వాసం పోని వాడి ఏమి దాన్ని ఏమంది ఎవరి విశ్వాసం అయినా మనకు అవతారుడు మనకెందుకు బ్రహ్మ నువ్వే బ్రహ్మమా బ్రహ్మజ్ఞానం పొందండి దానికి సద్గురువో అవతార పురుషుడో నిన్ను నడపాలి అవతార పురుషుడు వ్యక్తిగతంగా నడపడు సామూహికంగా నడుపుతాడు సద్గురు ఏమో అవతారుడు ఒక దైవీ ప్రణాళిక తయారు చేస్తే ఆ ప్రణాళికని మళ్ళీ కొత్త అవతారం వచ్చేదాకా ఈ కొన్ని సంవత్సరాలు పది పద్నాలుగు వందల సంవత్సరాలని ఆ ప్రణాళికని యాసిటీస్ అమలు చేసేటువంటి బాధ్యతగా ఉంటాడు సద్గురు అయినప్పటికీ తన దగ్గరికి కొంతమంది పాత్రులు యోగ్యులైన వాళ్ళు తనతో చూనయిన వాళ్ళకి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు సద్గురు అవతారు చేసే సహాయం కనబడదు సమిష్టి మీద అందరి మీద ప్రభావం చూపిస్తుంది కొన్ని వేల జన్మలెత్తేవాళ్ళు కొన్ని జన్మల సంఖ్య తగ్గి తొందరగా పురోగమనం చేస్తూ మనసు ప్రాపంచ విషయ భోగాల పట్ల ఆసక్తి కొంచెం పోయి విరక్తి వైరాగ్యాలు వస్తాయి కుటుంబంలో కష్టాలు వచ్చి తల్లిదండ్రులు అత్తాకోడలు వాళ్ళు ఇళ్ళు కొట్టుకొని వచ్చి అధో జన్మ అనేది వైరాగ్యం వస్తుంది కలియుగం అంతా వైరాగ్యం రావడానికే కలియుగం పాడైపోవటం అది అవతార దైవీ ఇది పాడైపోయినట్టు కనబడుతుంది దీనికి విరక్తి వైరాగ్యం చీచి అదో ప్రపంచం అనిపించేలా చేస్తుంది అంత పాడి అంత పాడైనట్టు కనబడుతుంది అంత గుణపాఠం చెబుతుంది అంత పరిణామం వస్తుంది అది అవతార కార్యక్రమం తెలుసుకోండి మీకు